దేవతలగాచిన దేవుడితడు వేవులు ప్రతాపముల విరరాముడితడు రావణు జంపి పుష్పకరధమెక్కి సీతతోడావుగా అయోధ్యను పట్టముగట్టుక వావిరి సుగ్రీవాదివానర కోట్లుగొలువ చే పొగడుందు శ్రీరాముడితడు వసుధ ఇంతయు నేలి వసిష్టాదులు వడ యొసన్ అశ్వమేధాలెల్లా చేసి పొసగ కుశలవుల పుత్రులుగా నటుగాంచి రసికత మించు దశరధరాముడితడు రసికత మించు దశరథరాముడితడు అలర రుద్రునెదుట నటు విశ్వరూపు చూపి లలిబ్రహ్మవట్టమనిలజునికి ఇలా వెంకటాద్రి నిరవై నిలిచినాడు చలము సాధినుచిన జయరాముడితడు